దానవారితోడి పగ ధరించరాదు మీకు కానుకిచ్చి శరణని కప్పములీయరో భ్రమసి వార్ధిబడ్డాను పాతాలము దూరినాను సమయింపకమానడు శత్రులారా రమణభూమిజొచ్చిన బ్రహ్మచేవరముగొన్న తమిజంపకమానడు దైతేయులాలా రాసిమిన్నులోదాగిన రాచమూకలలోనున్న కోసి అరి కోసివేసీతలలు అరికుమతులాలా ఆశ ఆ ఆచక్రవాళమంటినా తోసి సాధించకపోడు దుర్మతులాలా సతుల మాటుననున్నా సరినెందెందు రతి మెట్టకమానడు రాకాసులాలా ఇతడు శ్రీవెంకటేశుడెదురు లేదితనికి గతియని మొక్కరో ఓ కపటులాలా